హలో ప్రపూర్ణ వింజమూరివి అనసూయదేవి గారి నేను నా రచనల్లో ఐదవ చాప్టర్ వృద్ధాప్యం వృద్ధాప్యం వృద్ధాప్యం అంటే ఏమిటో భయపడ్డాను వృద్ధాప్యం పేరే ఎంతో బరువుగా ఇబ్బందిగా ఉన్నా ఆ పేరులో ఒక హుందాతనం దర్జా లేకపోలేదు ముసలితనం పెద్దరికం అనడం పేలవంగా అనిపిస్తుంది వృద్ధాప్యం జాడ్యం కాదు మానవ జీవితంలో ఆఖరి దశలో కలిగే సహజ అవస్థ దనికిలు బేదవారు అనే తారతమ్యం లేకుండా ఈ దశ అందరూ అనుభవించక తప్పదు వృద్ధాభ్యం బాధాకరమైనదే దీని నీదడం కష్టమే అయితే స్పోర్టివ్గా తీసుకుని యాక్టివ్గా జీవితాన్ని నడిపించుకునే విధానాన్ని తెలుసుకున్నవారికి ఏమంత కష్టంగా ఉండదనుకుంటాను నా చిన్నప్పుడు తెలియని రోజుల్లో అమాయకంగా అమ్మమ్మని అడిగాను ముసలితనం అంటే ఏమిటి అని ఆవిడ గడ్డురోజులే అంది అప్పుడర్థం కాలేదు నాకిప్పుడు డెబ్బై ఆరేళ్ళు అందరూ ఇంకా ఎంత బావున్నావో అంటే నవ్వొస్తుంది నేను నార్సీసస్ లాంటిదాన్ని నామీద నాకు ప్రేమ ఇప్పుడు నన్ను చూస్తే నాకే జాలేస్తుంది నా యవ్వనూ కౌమార్యం బాల్యం పుటలు వెనక్కి తిప్పితే నా పుట్టుకే ఒక ప్రత్యేకత భగవంతుడు నాకో పని ఆదేశించి ఇల్లాలు వింజమూరి వెంకటరత్నమ్మగారికి పుత్రికగా పుట్టే అదృష్టం కలిగజేశాడు మా అమ్మ ఆంధ్రదేశంలో ప్రప్రథమంగా అనసూయ అనే పేరుతో స్త్రీల మాసపత్రిక నడిపించిన రచయిత్రి మామయ్య కృష్ణశాస్త్రి రచనలు మాన్స్క్రిప్ట్స్గా ఉన్నప్పుడే చాలా వరకు అనసూయపత్రికలో ప్రచురించబడ్డాయి ఇవేగాక ఈనాటి పత్రికల్లో వచ్చే శిరోజలంకర్లు వంటలు ఆ రోజుల్లో అనగా దాదాపు ఎనభై ఏళ్ల క్రితం పిఠాపురం మహారాణిగారు మొదలగు వారు అనసూయ పత్రికల్లో వ్రాసేవారట నేనా రోజుల్లో పుట్టాను కాక కనుక ఆ పత్రిక పేరు అనసూయ నాకు పెట్టారు అప్పుడప్పుడు మామయ్య కృష్ణశాస్త్రి నన్నేడిపించడానికి ఈ పుత్రిక పుట్టి ఆ పత్రికని ఆపేసింది అని గేల్చేసేవాడు పత్రికలో ఉన్న సారాంశము మా అమ్మ కోరికలు అన్నీ నాలో గుత్తగుచ్చుకున్నానులే అనుకునేదాన్ని అవి బ్రిటీష్ ఇండియా రోజులు నేను పుట్టినప్పుడు మా అమ్మ పురుడుని బ్రేడ్లీ దొరసాని పోసిందట పురుడు పోయిట అనే ప్రయోగం కూడా ఇప్పుడు వాడుకలోంచి పోయినట్టుంది ఆ దొరసాని తన చేతుల్లో ఎత్తుకుని నన్ను చూపిస్తుంటే నేను అంత తెల్లగానూ కనపడ్డానని ఆ దొరసాని రంగు నాకు అంటుకుందని మా అమ్మ ఆ మాట నాకింకా జ్ఞాపకం ఉంది మా బంధువులు కొందరు నన్ను దొరసాని పిల్లా అని పిలిచేవారు నా వంటి రంగు నాకు తెలుసు అందుకే కాలేజీలో చదువుకునే రోజుల్లో తెలివిగా ఇద్దరు నల్లని అమ్మాయిల మధ్య కూర్చొని ఇంకా రాణించేదాన్ని నన్ను పెంచిన తల్లిని మించిన తల్లి మా మేనత్త నా చేతులకి కాళ్లకి గోరింటాకు పెట్టి చూసి మురిసిపోయేది దాదాపు అరవై ఎనిమిదేళ్ల క్రిందట గోరింటాకు తప్ప క్యూటెక్స్ ఎక్కువగా ఎరిగిన రోజుల్లో మా పిఠాపురం రాజావారి అమ్మాయిలు నేను మాత్రం క్యూటెక్స్ లిప్ స్టిక్స్ వేసుకునేవాళ్ళం కాలేజీకి ఇవన్నీ వేసుకుని వెళ్లే స్టూడెంట్స్ అరుదు కదా నేను మటుకు వేసుకుని వెళ్లేదాన్ని బాబు ఆశ్చర్యపడేవాడేమో పడేవారేమో ఆశ్చర్యపడేవారేమో కానీ ఆక్షేపించేవారు కాదు మా రత్న పుట్టినప్పుడు ఎంతో అందంగా పెంచి మానిక్యూర్ చేసి క్యూటెక్స్ వేసిన గోళ్ళు గోళ్లు కత్తిరించేయమని డాక్టరంటే ఏడుస్తూ కట్ చేశాను ముడతలతో ఉన్న ఇప్పటి నా చేతుల్ని చూస్తూ ఆ చేతులే ఇవా అని నా వయసు జ్ఞాపకం వస్తుంది పంతొమ్మిది వందల హిజ్ మాస్టర్స్ వాయిస్ రికార్డింగ్ ఆఫీస్ కలకత్తా డమ్డంలో ఉండేది కొప్పరపు సుబ్బారావు గారు అక్కడ పనిచేసేవారు నాచేత కొన్ని పాటలు గ్రామ్ఫోన్ రికార్డులో పాడడానికి పిలిపించారు అన్ని సోలోసే మా కుటుంబం అందరం కలకత్తా వెళ్ళాం అక్కడ గొప్ప గాయకులు యాక్టర్లు సంగీత దర్శికుల్ని చూసే అదృష్టం కలిగింది కేఎల్ సైగల్ని చూసినప్పుడు జన్మ ధరించిందనుకున్నాను అతనింటికి పిలిచాడు నేను రికార్డ్ ఇచ్చిన పాటలు పాడించి విన్నాడు త్రీ మూడు రికార్డ్స్ అనగా ఆరు పాటలు ఒకరోజే వరుసగా పాడి రికార్డు ఇచ్చాననగానే అలాగా ఎప్పుడూ పాడవద్దని క్వాలిటీ దెబ్బతింటుందని సలహాయిస్తూ తను ఒక షెడ్యూల్లో ఒక సైడ్ అనగా ఒక పాట మాత్రమే పాడతానని చెప్పాడు న్యూ థియేటర్ లో ప్రెసిడెంట్ అనే ఫిల్మ్ షూటింగ్కి చూడ్డానికి పిలిచాడు అతని ఆటోగ్రాఫ్ ఫోటో ఇంకా దాచుకున్నాను న్యూ థియేటర్స్ స్టూడియోలో పంకజ్ మల్లిక్ ఆర్సీ బోరల్ పహరి సన్యాల్ కమలేష్ కుమారి కనన్ బాలా మొదలుగు వారిని చూశాను హెచ్ఎంవి స్టూడియోలో జాతికారాయ్ని ఇందు బాలని చూశాను నా పాటలకి ట్యూన్స్ నావే ఆర్కెస్ట్రైజేషన్ రంజిత్ రాయ్ తబలా సినీ యాక్టర్ అషిత్ భరణ్ వాయించాడు జయజయ ప్రియభారతి ముసురుకొను మునుమాపు అవనియంతా పెద్ద అక్షయపాత్ర ఎటులనే నీలీల కీర్తింతు శ్రీశ్రీగారి మరో ప్రపంచం టూ సైడ్స్ ఈ పాట ఇంకా మ్యాన్స్క్రిప్ట్ గా ఉన్నప్పుడే సంగీతం కూర్చాను ఇవి కాక రెండు అష్టపదులు ధీరసమీరే ఒకటి చందన చర్చితా కూడా రికార్డ్ చేశాను ఆ రోజుల్లోనే వైజయంతిమాల తల్లి వసుంధర మరియు విశ్వేశ్వరమ్మ గురుళ్ళుతో పరిచయం అయింది వీరంతా రికార్డ్స్ ఇవ్వడానికి వచ్చిన ఆ రోజుల్లోని గాయకులు మాతో బీవి నరసింహారావు కూడా వచ్చారు రెండు ఎంకిపాటలు రికార్డ్ చేశాడు ప్రఖ్యాత స్టేజ్ యాక్టర్ కపిలువాయి రామనాథశాస్త్రి కూడా రికార్డు ఇవ్వడానికి వచ్చారు నా పాట విని అమడు నీ గొంతు నా గొంతులాంటిది ఆంధ్రాలో మనిద్దరికీ తప్ప ఈ రెండు గొంతులు ఎవ్వరికీ లేదు సుమి అన్నాడు ఏ సంగతినైనా సునాయాసంగా గమకయుక్తంగా అందంగా పాడి రక్తి కట్టించే ఆ గొంతు ఏమైందిప్పుడు వృద్ధాప్యాన్ని నెమ్మదిగా గ్రహించగలుగుతున్నాను నా కూతురు రత్నపాప పుట్టినప్పుడు నంబర్ త్రీ క్రీసెంట్ పార్క్ ఎస్టీలో ఉండేవాళ్లం మేడమీద పేరెక్కిన ఫోటోగ్రాఫర్ మణ్యంగారుండేవారు పాపకి నాకు ఎన్నో ఫోటోలు తీశారు ఏదో ఫారిన్ ఫోటో కాంటెస్ట్కి పంపడానికి కొన్ని స్పెషల్ ఫోటోలు తీస్తానన్నారు జుట్టుముడివేసుకుంటున్నట్టు గోళ్ల రంగుతో ఉన్న నా చేతులకి కొన్ని ఫోటోలు తీశారు మౌంట్ రోడ్లో కాశ్మీర్ ఎంపోరియంలో వాళ్ల కాశ్మీరీ తివాసీ మీద పారాణిలాంటి అల్తరంగు వేసుకుని చిత్రమైన డిజైన్తో ఉన్న మట్టెలతో నడుస్తున్న పాదాలకి క్లోజప్ ఫోటో తీశారు వాటికి మణ్యంగారికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఆ ఫోటోలు నావని చూపిస్తే మానవలే కాదు నా పిల్లలు కూడా నమ్మలేదు పంతొమ్మిది వందల ఇంతే తేడా అలాగ జుట్టు విప్పుకొని తిరగకే దిష్టి తగులుతుంది అనేది అమ్మ నేను మనిషిని పొట్టి జుట్టు పొడుగు సాధారణంగా నొక్కు నొక్కుల జుట్టు ఒత్తుగా పొట్టిగా ఉంటుంది నా జుట్టు ఒత్తూ పొడుగు కూడాను తలకు స్నానం చేయడం పెద్ద యత్నం ముక్కాళ్ల పీట మీద కూర్చోబెట్టి ముగ్గురమ్మలు అంటే అమ్మా నా మేనత్త మామయ్య భార్య రాజహంసక్కయ్య ఒకరు షీకాయి పులుసు పోయడం ఇద్దరు జుట్టుని రెండుపాయలుగా చేసి ఇరుపక్కలా రుద్దడం అయినా అందరూ ఆయాసపడేవారు నా పొడుగు జుట్టుని విసుగులేకుండా చిక్కుతీసి బుట్టెడు కొవ్వాడ మల్లెపూలతో పువ్వుల జడకుట్టేది శ్రమపడి మా మేనత్త నా ముందు ఒక చిన్న బల వేసి దానిమీద పెద్ద తలగడా పెట్టి జడ పూర్తయ్యే వరకు హాయిగా నిద్రపోయేదాన్ని నా జుట్టుని గురించి మరికొన్ని చిత్రమైన కథలున్నాయి నా చిన్నప్పుడు తారాబాయి సర్కస్లో తారాబాయి అనే ఆమె తన పొడుగాటి జుట్టుతో పెద్ద రాతి బండల్ని ఎత్తేదిట నేను అలా చేయలేదు కానీ భీమవరం కచేరీ మధ్యలో తంబూరా తీగ తెగితే పొడుగాటి నా తలె వెంట్రుకను తెంపి కట్టి కచేరీ సాగించానని నా మనవలకి బ్లఫ్ చేస్తుంటాను ప్రఖ్యాత రంగస్థల నటులు స్థానం నరసింహారావు గారు అంటుండేవారు అనసూయ నా విగ్ తీసుకుని నీ విగ్ నాకి అని నేనే ఒక సినిమాస్టార్ని అయ్యుంటే నన్ను ఎవరైనా ఇంటర్వ్యూ ఇంటర్వ్యూస్ చేస్తే నీ హాబీస్ ఏమిటని నన్ను అడిగితే ఊడిన శిరోజాలను ఒక్కటి కూడా పారేయ్యకుండా పోగుచేసి దాచడమని చెప్పేదాన్ని ఇది మాత్రం ఎంత మాత్రం అబద్ధం కాదు అతిశయోక్తి కాదు ఇలాగ అరవై ఐదేళ్ల నుంచి చేస్తున్నాను గిన్నీస్ బుక్ లోకి ఎక్కవలసిన మనిషిని ఇలాగ దాచడం ఎందుకు మొదలెట్టానంటే దానికి ఓ పెద్ద కథ ఉంది మరి కాకినాడలో సూర్యరావుపేటలో నూకాలమ్మ గుడికి ఎదురుగా ఉండే ఇంట్లో ఉన్నప్పుడు పంతొమ్మిది అనుకుంటాను తరచు మా ఇంట్లో కమ్మని భోజనంతో కూడుకున్న కవి సమ్మేళనాలు జరుగుతుండేవి అందులో తప్పనిసరిగా నేను ట్యూన్స్ పెట్టిన మావయ్య భావగీతాలు ఇతర కవుల పాటలు నా చేత పాడించేవాడు మావయ్య ఆలస్యానికి అలంకరణకి పేరెక్కిన నేను త్వరగా తెమలనని రెండు గంటల ముందు నుంచి తొందర పెట్టేవాడు మావయ్య నా సిరోజా అలంకరణకే ఒక గంట కావాలి అందులో అరగంట జుట్టు చిక్కిదీయటానికే పట్టేది ఇలాగా తలదువ్వుకుంటుంటే అదే పనిగా గమనిస్తున్న ప్రఖ్యాత శిల్పి కవి అయిన అడవి బాపిరాజు గారు కోడలా ఒక్క తల వెంట్రుక్కూడా కిందరాలనీయకే మునుగుతుంది. ఆ వెంట్రుక అలా అలా ఎగిరి ఒక సముద్రంలో పడుతుంది దాన్ని ఒక చేప మింగుతుంది ఆ చేపని పట్టినవాడు దానిని ఆ ఊరి రాజుకి అమ్ముతాడు రాజకుమారుడి భోజనంలో చేపకూరలో ఈ పొడువాటి నొక్కుల్ తలవెంట్రుక కనబడుతుంది రాజకుమారుడికి కోపం రాలేదు సరికదా భటులను పిలిపించి ఇంత అందమైన జుట్టున్న ఆ పిల్ల ఎవరైనా ఏ దేశంలో ఉన్నా ఆ అమ్మాయినే పెళ్ళాడి తీరతానని ఆచూకీ తీచి పెళ్లి ముహూర్తం పెట్టమని ఆదేశిస్తాడు నిన్న రాజకుమారుడికి ఇచ్చి పెళ్లిచేసి ఏదోరదేశమో పంపవలసి ఉంటుంది అందుకని హెచ్చరిస్తున్నాను అన్నారు నిజం కాకపోయినా చిన్న వయసులో ఉన్న నేను భయపడి ఊడిన స్థిరోజాలను దాచడం మొదలుపెట్టాను పెళ్లయ్యాక పిల్లలు మనవులూ పుట్టాకూడా అలవాటు పోలేదు ఇంకా ఇప్పుడుకూడా దాస్తున్నానంటే నమ్ముతారా నా జుట్టుడు ఇప్పుడు హంపీ శిథిలాల్లాగా మిగిలింది మరిచిపోయాను పొందుపరిచిన నా జుట్టుతో ఐదు సవరాలూ మూడు తలగడ్లూ చేసి ఆప్తులకీ అభిమానించేవారికీ ఇచ్చాను కారుచీకట్లో మెరుపులాగా నల్లని నా కురుల్లో మొదటి నెరిసిన వెంట్రుక కనబడినప్పుడు రాద్ధాంతం చేశాను గొల్లుమని ఏడుస్తూ గోలపెట్టాను తేలు కుట్టిందో దొంగడొచ్చాడో మరే అఘాయిత్యం జరిగిందో తెలియక కంగారు పడుతూ నా కుటుంబ సభ్యులందరూ పోగయ్యారు వాళ్ళని చూసి మరీ గట్టిగా ఏడ్చాను విషయం ఏమిటి ఎందుకు ఏడుస్తున్నావని అడగడం బదులు అత్తయ్య అమ్మ వాళ్లు నన్ను పట్టుకుని వాళ్లు ఏడవడం మొదలుపెట్టారు మామయ్య ఒక్క గద్దీంపు గద్దించి అసలు ఏం జరిగిందో చెప్పమని కోరసులో అందరూ ఎందుకేడుస్తున్నారు అని నిలదీసి అడిగాడు నా తల్లోంచిలాగిన ఆ ఒక్క తెలు ఎంట్రగా చూపించి మళ్ళా ఏడ్చాను అందరూ నవ్వారు వృద్ధాప్యా నాపడం ఎవరితరం వెళ్ళిపోతే మళ్ళీ రాదు ఏటికన్నా దురుసైన బతుకు ఏటికన్నా విలువైన బతుకు ఇట్ ఈజ్ ఎ నాచురల్ ఫెనామినాన్ నా జుట్టు ఇంకా ఎక్కువగా నెరవడం ఆరంభించింది ఇంకా ఎవ్వరికీ తెలియకుండా నెమ్మదిగా వాటిని తీసెయ్యాలి ఈ పనికి నా మూడో కూతురు కమలని నియమించాను అది ఒక తెల్ల వెంట్రుక తీయడానికి ఐదు నయా పైసలు ఛార్జీ చేసేది ఒకప్పుడు వెంట్రుక తెగి సగం మొక్కే బయటకు తీసినా ఐదు పైసలు ఇవ్వకపోతే మరెప్పుడూ తీయనని కాబూలీవాలాగా గదమాయించేది నేను ముసల్దాన్నవుతున్నానంటే నేనే నమ్మలేకపోయాను మా మావయ్య కృష్ణశాస్త్రి కవిత్వంలోనే కాకుండా వేషధారణ మేకప్లో కూడా చాలా కృషి చేశాడు నా చిన్నప్పుడు నా కళ్ళని సోగలు మెరకలు అనేవారు అమ్మ మావయ్య నా మేనత్త చేత నా కళ్ళకి కాటుక వెడల్పుగా పెట్టించేవాడు ఆవిడ బొటనువేలితో కాటుక పెట్టడం నాకింకా జ్ఞాపకం ఉంది పంతొమ్మిది అన్నయ్య బెనారస్ మెట్రిక్ పరీక్షకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు సురుమా పెట్టుకునే బ్రోంజ్ ఫిష్ తెచ్చిచ్చాడు నాకు అప్పట్నుంచీ ఇప్పటి వరకు అనగా అరవై సంవత్సరాల నుంచి దానితోటే కాటుక పెట్టుకుంటున్నాను అయితే ఒక్క మార్పు వృద్ధాప్యం వల్ల నా కళ్ళు లోతుకుపోయి సగం అయిపోయాయి నా కళ్ళను చూసుకుని బెంగపడిపోయి పూర్వపు కళ్ళలాగా కనపడాలని కాటుకతో దిద్దుకుని తంటాలు పడుతుంటాను వయసు మళ్ళిన మూర్ఖత్వం కదూ నాకు డెబ్భై ఆరేళ్ళు ఐదుగురు పిల్లలు ఇద్దరు కొడుకులు ముగ్గురు కూతుళ్ళు ఆరుమంది మనవులు ఇద్దరు మనవరాళ్ళు మా వాళ్ళంతా నన్ను అమ్మమ్మ నువ్వు కొంచెం పొట్టిగాని మరి నాలుగించెస్ పొడుగుంటే ఇందిరాగాంధీని మించిపోయిందు అంటూ వాళ్లకి నేను జవాబు చెప్పలేకపోతే కదా పీచివాళ్లారా నేను పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఐదు మూడు ఉండేదాన్ని పంతొమ్మిది వందల డెబ్భైలో ఐదు రెండున్నాను పంతొమ్మిది వందల ఎనభైలో ఐదు ఒకట్యాను పంతొమ్మిది అడుగులకి దిగజారానర్రా అని దబాయిస్తుంటాను ముసలి వయసు వాళ్ల కొందరు వంగి కృంగుతారు ఇందులో కొందరు నిజం లేకపోలేదు నేను దాదాపు రెండు ఇంచలు షింక్ అయ్యాను నా చిన్న మనవరాలు అనుష్కా నందిని నా నెరసిన జుట్టును చూసి తల మీద పౌడర్ చల్లుకున్నావేంటిది నా ఇప్పటి నడగను చూసి నా పెద్ద మనవుడు సిద్ధార్థ కూడా విమర్శించాడు అమ్మమ్మ ఎంతో తొందరగా నడిచేదనివి ఏంటిది తాబేలాగా నడుస్తున్నావు అని పడిపోతానని భయం అంటే నమ్మరు నా మనవలకి నేను అమ్మమ్మని అంతే నా వయసుతో నిమిత్తం లేదు నా మూడవ కూతురు ఫారిన్లో ఉన్నప్పుడు దాని కొడుకు ఆశ్రయ్కి మూడేళ్లు అప్పుడే స్కూలుకు పంపడం ఆరంభించారు వాడిని నేనే పెంచాను నేనంటే చాలా ఇష్టం వాళ్ల టీచర్తో రోజూ నా గురించే చెప్పేవాడు మా అమ్మమ్మ బ్రాట్ టాయ్స్ అండ్ క్యాండీ అమ్మమ్మ సింగ్స్ అమ్మమ్మ ప్లేస్ ఆల్ గేమ్స్ విత్ మీ అంటూ వాడి టీచరు అమ్మమ్మ ఒక అమ్మాయి పేరనుకొని How old is that, Amma? When we think about it, she is 12 years old. I think about it. Why do you play in the game, play in the game, play in the game, play in the game? Can you roll? Can you jump? That means, if you want to do that, I will please. I will call you in the game. If you have a question, I will go to the game. నేను ఎంచక్క సహజంగా ఓడిపోతున్నాను చిన్నప్పుడు ఆటల్లో ముఖ్యంగా రన్నింగ్ రేసులో రేస్ పోటీలో ఎప్పుడూ గెలుపునదే ఇప్పుడు ఆరేళ్ల మనవరాలతో కూడా ఓడిపోతున్నాను వాట్ యు ఫెయిల్ వాట్ యు ఫాల్ మై కంట్రీ ఉమెన్ వయస్సు ముదిరాక శరీర సన్నగిల్లుతుంది బుర్ర పరిపక్వం అవుతుంది అయిపోయింది ఇక జబ్బు పడతామని అనుకోకూడదు ముసలితనాన్ని స్పోర్టివ్గా తీసుకున్న వాళ్ళు ఏమంతా కంగారు పడరు ఎటొచ్చి వృద్ధాప్యం వచ్చాక ఎలాగ మనసుని శరీరాన్ని కాపాడుకోవాలో కంట్రోల్ చేసుకోవాలో తెలుసుకోవాలి అలవరుచుకోవాలి కూడా ఆధ్యాత్మికమైన పూజలు పునస్కారాలు పిల్లలు మనవలతో కాలక్షేపం ఇంటి పని వంట పని తోట అల్లికలు సంగీతం చదవడం రాయడం మొదలైనవి ఎవరికి వచ్చినా నచ్చినా పనులతో కాలక్షేపం చేసుకోవచ్చు నేను నా పిల్లకి చెప్తూ ఉంటాను ఇలాగ నన్ను నాలుగు గోడల మధ్య బంగారుపు పంజరంలో పెట్టి సమస్తమైన సదుపాయాలతో మేపకండి అని నాకు మెదడికి మేత కావాలి ఏ సంగీతమో కంపోజ్ చే చేస్తూ నొటేషన్ రాస్తూ నొటేషన్తో పాటలు రాసుకుంటూ పాడుకుంటూ పాటలు నేర్పుతూ ఉంటే నాకు చాలా బాగుంటుంది రోజుల తరపడి ఏ పని లేకుండా తిని కూర్చుంటే జబ్బు పడిపోతాను అలాగే మాట్లాడకుండా కూర్చుంటే కూడా నన్ను శిక్షించాలంటే ఓ అరగంట నన్ను నోరు మూసు కూర్చోమనడం చాలు నాకు మాట్లాడే మనుషులు ఇంటె టాక్స్ కావాలి అది నాకు టానిక్లా పనిచేస్తుంది అమెరికాలో ఉంటున్న నాకు ఇంటలెక్చువల్ సహారాలు ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇది నా వృద్ధాప్య అనుభవం జీవితం వైకుంఠపాళి ఆటలాంటిదని అందరికీ తెలుసు పాములు నిచ్చెనులు తప్పవు పరమపద సోమా సోపానం చేరడమే పరమావధి కొందరు లక్ వల్ల నిచ్చెన్లు ఇట్టే ఎక్కి షార్ట్ కట్లో చేరతారు కొందరు పాముల నోట్లో పడుతూ మళ్ళా నిచ్చెంలు ఎక్కుతూ నెమ్మదిగా చేరుకుంటారు పరమపద సోపానం చెందాక పాములు నిచ్చెన్లు ఉండవు హాయిగా వేసుకుంటూ సాగడమే అంటే భగవంతుడి సన్నిధానం చేరడమే ఈ ఆటలో ఎంత నీతుందో ఎంత అర్థం ఉందో కదా ఇప్పుడు మనుషులు పూర్వం కంటే ఎక్కువ కాలం బతుకుతున్నారు వైద్యంలో కూడా ఎన్నో మార్పులొచ్చాయి డిసీజ్ని డిజబిలిటీని ఎదుర్కొని సుఖంగా బతకగలిగే మార్గాలను అన్వేషిస్తున్నారు బ్రతకాలి అనే ఆసక్తి ఉండాలి అప్పుడు మార్గాలు వెతుకుతారు బతుకుతారు ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే ఆపేక్ష చూపించే ఆప్తులుండాలి భార్యో భర్తో పిల్లో ప్రేమికుడో ఉన్నప్పుడు వాళ్ల కోసం బ్రతకాలనిపిస్తుంది ఇవి లేని వాళ్ళకి ఆరోగ్యం త్వరగా క్షీణించి ఆయుర్దాయం సన్నగిలుతుంది వృద్ధాప్యం నాలో ఎన్నో మంచి మార్పులను తీసుకొచ్చి నన్ను కొంతవరకు తీర్చిదిద్దింది దేని మీద ఏహ్యభావం ఉండడం లేదు అందరిలోనూ ఉన్న మంచి తీసుకోవాలనిపిస్తుంది సర్వమత సామరస్యం సర్వమానవ సౌభ్రతృత్వం నాలో పెంపొందింది జీవితంలో ప్రశాంతత ఏర్పడుతుంది ఇప్పటి నన్ను చూసి నాకే ఆశ్చర్యంగా ఉంది నేను నేనేనా అని బ్రతుకులో భావాలలో నడతలో నడకలో చేతల్లో కూడా మార్పులొచ్చాయి నాకి ఇష్టం లేనివన్నీ ఇప్పుడు రుచిస్తున్నాయి చిన్నప్పుడు కొన్ని కూరలు నాకి కూరలు నాకిష్టం లేని పదార్థాలు కల్లో కూడా రానిచ్చేదాని కాదు ఎవరిళ్లకి వెళ్లేదాని కాను సమస్తమైన సదుపాయాలు కుదరక కష్టపడతానేమో అని ఆడవాళ్లకి మగవాళ్లకి వంకలు పెట్టి నూటికి ఎన్ని మార్కులొస్తాయో వేసేదాన్ని అప్పటి సరదాల్లో ఇదొకటి అప్ ఇప్పుడు నాకు డెబ్భై ఆరేళ్లు నిజం చెప్పాలంటే ఇంతవరకు వంద శాతం నచ్చిన వాళ్ళొక్కళ్ళు కనబడలేదు సరదాకి లవ్ చేద్దామన్నా ఇప్పుడెందుకో అందరికీ పాస్ మార్కులు ఇస్తున్నాను చిన్నపిల్లలందరూ మరీ నచ్చుతారు రకరకాల పువ్వుల్లాగా పూర్వం ఇతర దేశస్తులు తెల్లగా తెస్సోడుతున్నట్టుండేవారు ఇప్పుడు వాళ్ళూ బాగానే కనబడుతున్నారు ఇలాగే సంగీతం విషయంలో కూడా మహా మహామహులైన గాయకుల్ని విన్న నాకు కొందరు మాత్రమే నచ్చేవారు ఇప్పుడు అన్ని దేశాల సంగీతం అన్ని రకాల పాటలు పాప్ మ్యూజిక్తో సహా నచ్చుతుంది దేనిమీద ఏహ్యభావం ఉండడం లేదు నా చిన్నప్పుడు పుట్టినరోజంటే సరదా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేదాన్ని ఇప్పుడు పుట్టినరోజు వస్తుందంటే జీవితంలో మరొకేడు మైనస్ అవుతుంది అనిపిస్తుంది చిన్నతనంలో కాకినాడలో ఉన్నప్పుడు పక్కరోడ్లో ఏ శవాన్ని తీసుకెడుతున్నా ఎవరింట్లో చావు కబురు విన్నా ఆ పక్కకు వెళ్లడానికే భయపడే పిరికితనం ఉండేది ఇప్పుడు చావంటే భయం పోయింది భవిష్యత్ దగ్గరవుతుండవల్లేమో ఒక్క మార్పు నాలో రావడం నాకిష్టంలేదు పిల్లలంతా బాగా సెటిల్ అయ్యి ఇంకా నా అవసరం లేనట్టు బ్రతుకులో చేయవలసిన పనులన్నీ అయిపోయినట్టు అనిపిస్తుంది ఇది నాకిష్టంలేదు ఇంతే కాదు రసవత్తరమైన గొప్ప పాట విన్నాక మనస్సుకి హాయిని గొల్పించే ఆనందం రుచైన పదార్థాలతో కడుపు నిండా తిన్న సంతృప్తి మనవలూ మనవరాళ్లతో కథలు కబుర్లు చెబుతూ గడిపే మధుర క్షణాల ఆనందం భగవద్దర్శనం అవగానే కలిగే ఆధ్యాత్మిక తృప్తి ఇవన్నీ గుత్తగుచ్చుకని కలిసిన ఒక చిత్రమైన అనుభూతి తరచుగా అనుభవిస్తున్నాను నీ విధులు కర్తవ్యాలు నెరవేరాయి నీ కోరికలు కూడా చాలా వరకు తీరాయి తీర్చాన ఇక నిన్ను రమ్మన్నా అని ఏదో గొంతు దూరాన వినపడుతున్నట్టు అనిపిస్తోంది